ఎనివే మహాగృహస్థ అందము అంగిరసం భారద్వాజ శిష్యం ఆచార్యం విధివత్ యథాశాస్త్రమితత్ అది ఆయన మహాగృహస్థుడైనటువంటి శౌనుకుడు ఇంకా వర్భ దగ్గరికి రాలేదు వ్యర్భ ఉపసన్న తర్వాతే వస్తోంది ఆయన అంగిరస్సుడి దగ్గరికి వెళ్ళాడు అంగిరసం ఉపసన్న ఎవరి అంగిరస్సుడు భారద్వాజ శిష్యుడు అండి భారద్వాజుడు సత్యవహుడు ఉన్నాడుగా ఆయన శిష్యుడు అంగిరస్సు ఆ అంగిరస్సు దగ్గరికే వెళ్ళాడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఆయన ఇప్పుడు ఆచార్యుడు భారద్వాజుడి దగ్గర శిష్యుడే అయినా ఒకప్పుడు ఇప్పుడు ఆచార్యుడు ఆ శిష్యుడికి చేసేసి విజ్ఞానాన్ని పొందేసి ఆచార్యుడైపోయినాడు భారద్వాజుడు అంటే సత్యవహుడు ఆయన ఉంటే ఉండొచ్చు అయిన స్వర్గస్థుడై ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ సో ఈయన ఆచార్య స్థానంలో ఉన్నాడు కనుక అయిన దగ్గరకి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు విధి అంటే యథాశాస్త్రం యథాశాస్త్రం అంటే శాస్త్రం అనతిక్రమ్య శాస్త్రాన్ని అతిక్రమించడం వల్ల శాస్త్రం ఏ విధంగా గురువును అప్రోచ్ అవ్వాలని చెప్పిందో దాన్ని ప్రకారంగా యథాశాస్త్రం ఇచ్చేది వెళ్ళినాడు ఆ వెళ్ళినాడు అనే మాట తర్వాత చూసుకోండి అందాము ఉపసన్న ఉపగత సన్ ఉపప్రచ్చ పృష్టవాన్ ఉపగత ఉపసన్నహ అంటే ఉపగత అంటే సమీపించినాడు వెళ్ళడం అంటే కొంత మర్యాదపూర్వకంగా దగ్గరికి వెళ్ళి వెళ్ళి అయ్యా నేను ఫలానా మీరు నాకు ఈ విషయాన్ని బోధించండి అని ప్రత్యా పృష్టవా కోరినాడు కోరాలి కోరందే చెప్పరు ఇప్పుడు అసలు శాస్త్రంలో ఏమని చెప్పారంటే ఇప్పుడు కొంతమంది పొరపాటు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి అయ్యా ఈరోజు సోమవారం ఏకాదశి శుద్ధ శుక్లపక్ష ఏకాదశి ఫలానా ఫలానా అని ఆయన అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేస్తే వినో వై హీజ్ అనౌన్సింగ్ ఈ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ రూపీస్ అది టెన్ రూపీస్ బెనిఫిట్ ఫ్రమ్ అసో అది మనం ఇచ్చేసి తీసుకువెళ్ళి కానీ శాస్త్రం ఏమని చెప్తుందంటే అలాగ చెప్ప అడగకుండా చెప్పొద్దు ఎందుకు ఏకాదశి ద్వాదశి ఈ సమాచారం ఎందుకు చెప్పడం అలా అడగకుండా చెప్పొద్దు అని చెప్తారు మనిషి ఏదో ఒకప్పుడు ఆర్థికంగా వెనకబడి జన్యువైన్ గానే ఉండొచ్చు ఒకప్పుడు ఈ ధన సంపాదన ఇటు ఇటు ఓవర్టేక్స్ ది గ్రీడ్ ఓవర్టేక్స్ ది ది బెటర్ స్పిరిట్ అలా కూడా అవ్వచ్చు నేను ఇది కూడా ఎరున కొంతమంది పురోహితులు ఏం చేస్తానంటే దగ్గరికి వెళ్ళి ఎవడో మళ్లీ సోమవారం మీ నాయన గారు తగ్గినవండి అని గుర్తు చేసి ఆయన గుర్తు ఉండదు ఈయన గుర్తు చేస్తాను ఈయన ఒకవేళ వీడికి ఎదురే ఆ స్వాద వీడికి ఎదురే పరుద్దు అనుకోండి ఈయన గుర్తు చేయకపోతే అది అయిపోయిన వారం రోజులుగా ఆయన గుర్తు వస్తుంది ఎంఐఎం పంతులు నువ్వు నాకు ఎందుకు గుర్తు చేయలేదు వాళ్ళు కోపడతాడు సో ఇదంతా కూడా ఇట్ ఇస్ ఆల్ రాంగ్ ఏ టు జడ్జ్ ఇట్ ఇస్ కాదు ఆయన ధనవంతుడు అయి ఉండొచ్చు కాక అంత మాత్రం చేతున్నాం తన కర్తవ్యాన్ని తను చేయదక్క కర్మని తాను గుర్తులో పెట్టుకోవాలి కానీ పంతులు గారు గుర్తు చేస్తే నేను చేస్తానన్నట్టుగా ఉండకూడదు సో ఈ మిస్టేక్స్ అన్నీ కూడా సమాజంలో తరువాతి కాలంలో కేవలము అహంకారం చేత ధనాహంకారము అధికార మదము అంటే అంటే ఏదో కఠినమైన పదం కాదు అభిమా నేను అధికారం గలవాడను అనే అభిమానము వీటికే వస్తూ కొంచెం భేద స్థితిలో ఉన్నవాడు ఈ ఫాల్స్ ప్రేటు అలాగెప్పుడూ కూడా మనం ఉండరాదు మర్యాదగా వెళ్ళి ప్రశ్నించాలి దట్ ఈస్ ది ఐడియా పృష్ఠ వా ప్రశ్నించకపోతే ఆయన వంద సంవత్సరాలు జీవించిన తన విజ్ఞానాన్ని తనలోనే ఉంచుకుని దేహత్యాగమైనా చేసేస్తాడు కానీ ఎవరికి ఏమీ చెప్పే అలాగ ఉండాలి అంతేగాని అక్కడ ఏదైనా ఒక మంది రొచ్చబండ దగ్గర కూర్చుని ఓ కబురు చెప్పుకుంటున్నారనుకోండి వెళ్ళి వాళ్ళు పక్కన చేరి ఎవయ్యా మీరు అందరూ రిటైర్ అయ్యారు ఇలాగ టైంను వృద్ధాని చేస్తారు ఏమిటి కండి అలాగ ఆర్గనైజర్గా కూర్చోండి నేను మీకేమో ఉపనిషత్వ బోధిస్తాను అలా మొదలుపెట్ట అలా ఒకప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇదో వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ ఏమిటంటే ఈ చదువుకున్నది ఇంకొక తోట కక్కేస్తే కానీ వాడికి తృప్తి ఉన్నది ఆ వీక్నెస్కి హీ షుడ్ రైజ్ అబౌ దట్ వీక్నెస్ షుడ్ బి కంఫర్టబుల్ విత్ టీచింగ్ యాజ్ వెల్ యాజ్ వితౌట్ టీచింగ్ ఆ కంఫర్ట్ లెవెల్లో మార్పే ఉండము సో ఇవన్నీ సమ్ ఆఫ్ ది పాయింట్స్ ఎనీవే తర్వాత దీని మీద శంకర్లు ఒక మీమాంస చేసుకున్నారు ఇంకా అసలు ప్రశ్న ఏమిటో ఇంకా అర్హనే లేదు విధిపతి ఉపసంహానం కదా యథావిధిగా వెళ్ళాడు అని ఒక మాట వచ్చింది ఇక్కడ ఏడి యథావిధిగా వెళ్ళడం ఏంటి వాటి మీన్ పోయిదా అని ఒక చిన్న మీమాంస వెరీ స్మాల్ అనాలిసిస్ బట్ కుడ్ బి ఇంట్రెస్టింగ్ లెటర్ సీ శౌనకాంగిరసో సంబంధాత్ అర్వాక్ విధివద్శేషణాత్ప ఉపసదనవిధే పూర్వేషా మనియమ్యతే అని ఒక చిన్న శంక ఇది గమ్యతే అని తోస్తోంది అలా తోస్తుంది ఎవరికైనా కొంచెం లోతుగా పరిశీలించేవాడికి ఇలా తోచొచ్చు ఎవని చూడండి బ్రహ్మగారు ఎవరికి చెప్పారు అథర్వుడికి చెప్పాడు అథర్వుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాడు అనే మాట మనకి వినపడలేదు అథర్వుడు అంగిర్డికి చెప్పాడు అంగిరు యథావిధిగా దగ్గరికి వెళ్తే ఆయనకి చెప్పాడు అని ఏం అంగిర్ సత్యవహుడికి సత్యవహుడి ఈ లింక్స్ ఎక్కడా కూడా శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ప్రశ్నించినట్టుగా మనకేం లేదు అదేదో గురువుగారి శిష్యుడిని వడబట్టేసి పాఠం చెప్పేసినట్టుగానే ఏదో ఆధారంలోనే ఉంది వాడికి కానీ అంగిరస్సు దగ్గరికి శౌనకుడు అనే దగ్గరికి వచ్చేప్పటికీ విధివత్ అనే విశేషణం పడిపోయింది దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే ఈ గురువు దగ్గరికి యథావిధిగా ఒక మర్యాదగా వెళ్ళడం అన్నది శౌనుకి శౌనుకునికి ముందు తలాల్లో ఆచారం లేదని తర్వాతనే ఈ ఆచారం లోపంలో అలాగంటే అర్థాన్ని చెప్పే ఒక పండితుడు ఎవడైనా ఉండొచ్చు అలా చూస్తోంది ఆ వాతావరణం చూస్తే అలా చూస్తోంది అని అనుకున్నారు సో శౌనకాంగిరసో సంబంధాత్ అర్వాక్ శౌనకునికి అంగిరస్కి ఉండేటువంటి శిష్య గురు సంబంధం శౌనుకుడు గురు శిష్యుడు అంగిరస్సు గురువు వీళ్ళిద్దరికీ ఉండే గురు శిష్య సంబంధానికి అర్వాక్ అంటే తరువాతి కాలంలో విధివద్శేషణ సో శౌనుకుడితో మొదలుపెట్టి ఆ తర్వాతనే విధివత్ అనేటువంటి విశేషణం అప్లై అవుతోంది కనుక ఉపసదన విధే పూర్వేషాం అనియమ ఈ శౌనకునికి పూర్వముందు ఉన్నటువంటి అంగిరస్సు మొదలైన ఇతర ఆచార్యులకు ఎర్లియర్ ఆచార్యాస్కి ఎర్లియర్ శిష్యులకి యథావిధిగా వెళ్ళి ప్రశ్నించితేనే చెప్పాలి అనే నియమము లేదు ఇది గమ్యతే అది సో వాట్ ఈసే అబౌట్ ఇట్ అంటే ఆయన చెప్తున్నారు మర్యాదాకరణార్థం మధ్యదీపికాన్యాయార్థంలా విశేషణం అంటే ఆయన అంటున్నారు అలా కాదయ్యా అలాగంటే కన్క్లూషన్ ఇప్పుడు నువ్వు రావద్దు మర్యాదాకరణార్థం తరువాతి కాలంలో వచ్చేటువంటి శిష్యుడు తప్పనిసరిగా గురువు గారి దగ్గరికి యథావిధిగా వెళ్ళాలి అనే ఒక మర్యాదను బోధించటం కోసం ఒక నియమాన్ని ఉత్తర పర్వాతి కాలంలో వచ్చేటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యం కోసం ఆ నియమాన్ని బోధించటం కోసం విధివతనే పదాన్ని వేసేరే గాని దాని దాని అర్థం అది దాని తాత్పర్యం అదే అంటే కరెంట్ లేకపోతే మీకు ఆ వెనకాల దీపాలు వెలగవు పవర్ లేదు సో ఇది ఇన్వర్టర్ మీద పనిచేస్తుంది అంటే ఓన్లీ వన్ లైట్ బయటికి వెలుగుతోందా అంటే ఓ ఫేజ్ లో లేదని మళ్ళీ దానికి మళ్ళీ మోడిఫికేషన్ లేదు త్రీ ఫేజెస్ లో ఓ ఫేజ్ ఉంది ఓ ఫేజ్ లేదు అంటే మోడిఫై అయితే సో అదివే సో ఇక్కడ తప్పనిసరిగా శిష్యులు గురువు గారి దగ్గరికి యథావిధిగా వెళ్ళాలి అనేటువంటి ఒక నియమాన్ని బోధించటం కోసం విధివత్ ఉపసన్నహ అనే పదప్రయోగం చేశారే కానీ ఇదేదో ఒక రూల్కి ఒక లిమిట్ పెట్టేసి ఈ పూర్వం వాళ్ళలో హిస్టారికల్ అనాలిసిస్ చేస్తారు చూడండి హిస్టారికల్గా ఈ పూజలు అర్థం ముందు ఉండిపోయి తర్వాత వచ్చాయని చెప్పినట్టుగా సో హిస్టారికల్గా శౌనుకునికి ముందు ఇవాళ్ళకి ఈ గురువుపసదనము నియమం లేదని శౌనుకుని తర్వాతనే ఈ ప్రక్రియ సమాజంలోకి వచ్చిందని చెప్పటం ముందు దానికి తాత్పర్యము కాదు అలా ఒక అర్థం మర్యాదకరణార్థం అథవా చక్కటి సొల్యూషన్ మధ్యదీపికా న్యాయార్థంలా విశేషణం సో విధివదుపసన్నహ అనే విశేషణాన్ని మధ్యదీపికా న్యాయం మధ్యదీపిక అంటే గడప మీద పెట్టిన దీపం గడప అంటారు కొంతమంది కడప అని అంటే ఒక గదికి రెండో గదికి మధ్యలో ఈ ఉడెన్ పార్టిషన్ ఉంటుంది కదండి ఉడెన్ తలుపు ఉంటుంది ఆ తలుపుకి పూర్వం వాళ్ళు ఒక పార్టిషన్ కూడా పెట్టింది ఇప్పుడు ఆ పార్టిషన్ ఉండదు అంచేతనే అలవాటు లేని వాళ్ళు పాతకాలపు ఇళ్లలోకి వెళ్తే కాలుకి తగిలి ముందుకు పడిపోయే ప్రమాదం కూడా ఉంది ఆ పూర్వం వాళ్ళు ఆ పార్టికేషన్ పెట్టివారు ఎందుకు పెట్టివారంటే ఏదో పెట్టారు వాళ్ళ వాళ్ళు కట్టి పద్ధతిలో వాళ్ళు ఇల్లు కట్టారో ఆ కట్టినప్పుడు అలా పెట్టారు అలా పెట్టి తీరాలంటే రూల్ ఏం లేదు సో అలా పెట్టారు వాస్తు వాళ్ళు ఏమైనా మరి ఉందంటారేమో అవసరం వాళ్ళు ఏమో ఎందుకంటే ఆ ఇళ్లలో ఎలాంటి పార్టీషన్ లేక సో వాళ్ళు కూడా కొంచెం మోడర్న్గా దాన్ని క్విస్ట్ చేసి చెప్తారు అదేం లేదు సో ఆ పార్టిట్యూషన్ ఒకటి ఉండేది ఆ పార్టిషన్ మీద దీపం పెట్టేవారు మా అమ్మగారు అలాగే పెట్టివారు ఓ దీపం కోడిగుడ్డు ల్యాంప్ అని పేరు దానికి కోడిగుడ్డు ఆ కారంలో ఉంటుంది ఆ పైన ఉన్నటువంటి ఆ గ్లాస్ కేసింగ్ ఆ దీపం ఒకటి వెలిగించి ఆ మధ్య దేనికి గడప మీద నుంచి తీస్తే కోపపడేవారు ఎందుకంటే అక్కడ ఉంటే ఆ గదిలోనూ ఈ గదిలోనూ రెండు గదుల్లోకి ప్రకాశం సమానంగా ఉంటుంది అక్కడి నుంచి తీసేసారనుకోండి రెండు గదులకి ఇబ్బంది అవుతుంది అయితే ఒక గది పూర్తిగా చీకటైపోతుంది ఒక గది ప్రకాశంగా ఉంటుంది ఆ విధంగా కానీ మధ్యదీపికా న్యాయము అంటారు ఈనే కాక్షి న్యాయము అని కూడా అంటూ ఉంటారు అంటే సౌభవం ఐ డో కాకి ఒకే కన్ను ఉంటుందని ఆ కన్నుతోటే వైపు ఆ కన్నుతోటే కుడివైపు చూస్తుందని ఏదో మరి సంస్కృతి పండితులు అన్నారో బయట అలాగే ఉందో ప్రపంచంలో ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ దట్ కాకి రెండు కళ్ళు ఉంటాయేమో అనుకుంటా ఏదో సంథింగ్ ఐ వన్ ఐటెట్ ఓ ఇస్ ఇట్ లైక్ సో కాకాక్షి న్యాయం ఉంది వెల్లంకొండ రామరాయకవి గారు భగవద్గీత భాష్యంలో వ్యాఖ్యలలో ఈ కాకాక్షి న్యాయం చాలాసార్లు రాశారు ఎనీవే సో మధ్య దీపం న్యాయము అంటే ఆ దీపం ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది అలాగే ఈ విధివ రూప సన్నహ అన్నది శౌనక అంగిరస్తు దగ్గర ఉంది కాబట్టి దీని ప్రభావం ఇటు పడుతుంది దీని ప్రభావం వెనక్కి కూడా పడుతుంది అంటే అర్థం ఏంటి మొత్తం ఈ నియమం ఉంది పూర్వం వాళ్ళకి లేదు తర్వాత వాళ్ళకి వచ్చింది అని ఇలాంటి పిచ్చిగా మీరు పెట్టుకోవచ్చు అందరికీ పూర్వం వాళ్ళకి తర్వాత వాళ్ళకి కూడా ఈ సమానంగా వర్తిస్తుంది అని ఒక వ్యవస్థ చేశారు అదేవిధ మధ్యదీప్ కానీ వ్యవస్థ చేశారు అంటే దాని ఆయన అభిప్రాయం చెప్తున్నారు అస్మదాదిష్ ఉపసదన విధేహే అది అస్మదాది స్వపి మన మన మన వంటి వారి విషయంలో కూడా అంటే ఆధునిక కాలంలో ఉన్న వారి విషయంలో కూడా శంకరుని ఆధునిక కాలం మన ఆధునిక కాలం బాగా ముందుకు వచ్చింది మనలాంటి వాళ్ళకు కూడా ఈ ఉపసదన విధి అంటే యథావిధిగా గురువు గారి దగ్గరికి వెళ్ళి కోరి విద్యను స్వీకరించాలి అనే ఉపసదన విధి ఇది ఇష్ట పా ఎంత అభీష్టమైనది ఇట్ ఈజ్ హైలీ డిజైరబుల్ టు అప్రోచ్ ది టీచర్ ఇట్ అ ఫర్ మాలెడ్జ్ అలా ఉంటేనే మంచిది అంటే ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో మనం ఏదైనా కొంత మైక్ పెట్టి చెప్పడము లేకపోతే పత్రికలు వేసి పది మందికి సలుపుడు ఆ రకమైనటువంటి ప్రొసీజర్స్ మధ్య అడాప్ట్ చేసినా ఫైనల్గా శిష్యుల యొక్క కోలిక మీద గురువు గారు పాఠం చెప్తున్నారు అనే లెవెల్లో దాన్ని మెయింటైన్ చేస్తే బాగుంటుంది శోభగా ఉంటుంది అర్థమైంది కదండి లేదా ఆయన ఖాళీ లేక ఏక ఖాళీగా కూర్చున్నారు చెప్తున్నారు మనం ఖాళీగా ఉండి వెళ్తున్నాము అనే ధోరణలో కాక దాంట్లో శోభ పోతుంది ఆ శోభను పోనే పో శోభను నిలబెట్టుకోం సో చేసి పని చేసి దాంట్లో శోభగా చేయాలి మనం ఏదో ఆ ఇమోషనల్ కమిట్మెంట్ ఉంటుంది చూడండి అది లేకపోతే బరువు అయిపోతుంది ఇమోషనల్ కమిట్మెంట్ ఉండాలి అప్పుడప్పుడు నేను ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నా అయితే ఐ అవాయిడ్ ఆల్సో ఒకప్పుడు ఏదో సభకు మోసపోతాను ఆ సభకు రండిని బలవంతంగా తీసుకెళ్తాను నా వల్ల కాదండి నన్ను వదిలేంటే మొత్తానికి ఏదో మొహమాటానితో ఏదో సోషల్ అబ్జర్వేషన్లో ఏదో ఏదో పేరు పెట్టి వెళ్తా ఉంటాయి సభలో ఉపన్యాసం చెప్పేది పది నిమిషాలు ముందు మూడు గంటల వెయిటింగు తర్వాత మూడు గంటల వెయిటింగు ఆరు గంటల వెయిటింగు ఉపన్యాసం పది నిమిషాలు సో ఆ ఉపన్యాసం చెప్తా ఉంటే పెద్ద సమస్య ఏమిటంటే పది లక్షలు ఖర్చు పెట్టి మిగతా కార్యాలన్నీ చేస్తారు ఒక ఒకంత శ్రద్ధ వహించి సరైన మైక్ ఏర్పాటు చేస్తారు స్వామీజీ ఉపన్యాసం అనే హడావిడే కానీ తీరా మైకోహటి ఉంటే ఆయన బాగా స్వామీజీ ఒక కప్పు చాయ్ ఇచ్చి ఒక మైకోహటి ఆయన ముందు పారేస్తే ఆయన మీకు కావాల్సింది ఉపన్యాసం చెప్తాను దట్ ఈస్ ది సీక్రెట్ అంటే ఈ సీక్రెట్ నా గురించి ఒక ఆయన ఇంకో ఆయన చెప్పుకుంటే విన్నాను ప్రజగా కాకినాడలో ఒక ఆయన ఉన్నారు నా మీద చాలా చాలా ప్రేమ కూడాను ఆయన అన్నారు ఆ స్వామీజీ సంగతి మీరు చెప్తున్నారు రహస్యం తెలుసుకోండి ఆయనకు ఒక కప్పు చాయ్ ఇచ్చేయండి ముందు రాగాలి అక్కడితో ఆయన ఐస్ ఆ ఛాయ్ ఇచ్చేసి కొంచెం మైక్ క్లీన్గా ఆయన ఆ తర్వాత మీకు ఎంత పాఠం కావచ్చు అంత పాఠం చదువుకోవచ్చు అని ఆయన ఒకళ్ళకి బోధించాడు వాళ్ళు రూల్ పాటించి చాలా పాఠం చదివారు కూడా సో కాబట్టి ఆ ఎదుటివాడి యొక్క మనస్తత్వాన్ని గ్రహించి ఒక్క పేసారు దానికోసం పెద్ద సమయం పడిపోదు సో వీళ్ళు ఇంత హడావిడి చేస్తారు ఊరికే ఫోన్ల మీద ఫోన్లు చేసేసి విసిగించేసి ఫోన్లో ఇంకెంతలా ఇబ్బంది పెట్టారు వెళ్ళకపోతే ఎలా చేసి తీరా వెళ్ళిన తర్వాత ఆయనకి ఉపన్యాసం ఉండదు ఏది స్టార్ట్ కాదు తీరా మొదలు పెడితే మైకు సరిగ్గా ఉండదు పాఠం చెప్తుంటే అది చెప్పి పవగలు తో మధ్యలో కబుర్లు ఈ డ్యాస్ మీద వాళ్ళ కబుర్లు మొదలతో ఆఖరికి ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే సో అలాంటి దాంట్లో అది శోభ కాదు దాన్ని అలాగే ఫ్రస్ట్రేట్గా చేసి కూర్చోబెట్టండి మీరు ఉపన్యాసండి ఏం చెప్తున్నాయి కాబట్టి ఇమోషనల్ కమిట్మెంట్ రావాలి దిస్ ఈజ్ దిస్ టీచింగ్ ఈజ్ ఫర్ మీ అనే విద్యార్థిగా ఉండాలి ఐ హ్యావ్ టు టీచ్ దిస్ ఏమైనా ఈ జ్ఞానాన్ని మనం ఎదురువాడికి అందించాల్సిందే అనేటువంటి ఉత్సాహ ఉత్సాహం గురువుకు ఉండాలి ఆ వ్యవస్థను మనం చూసుకోవాలి అక్కడ దాని స్పిరిట్ అది విధివత్ అంటే స్పిరిట్ కాబట్టి మనకు కూడా ఈ ఉపసమన విధి యథావిధిగా గురువు దగ్గరికి వెళ్ళాలి అన్నది ఇష్టత్వాదు ఎంతయో అభీష్టమైనది దిస్ ఈజ్ వెరీ మచ్ డిజైరబుల్ అని శంకర్ తో మీమాంస అయిపోయిందట విధి గత ఉపసన్నహ సరే ఇంటికి ప్రశ్నించాడన్నారు కదా ప్రప్రత్య ఏమిటి ఆ ప్రశ్న ఏమిటి వట్ ఈజ్ ఇన్ దట్ హీ హాస్ క్రిప్ కిమి ఆ ప్రశ్న ఏమిటంటే ఆ రెండో అర్థభాగం ఆ శ్లోక ఆ మంత్రంలో సెకండ్ హాఫ్ ఏమిటి ప్రశ్న ఏమిటంటే కస్మిన్ భగవ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఇన్ఫ్యాక్ట్ అసలు కొంతమంది ప్రాచీన పండితులు వాళ్ళు కూడా విద్యార్థుల చేత ఓ మాట అనిపిస్తారు అధీహి భగవహ అనిపిస్తారు ఎందుకంటే తైతియలో ఉంది అధీహి భగవ భగవహ అంటే వేదంలో భగవన్ అనాల్ చే వైదిక సంస్కృతం లౌకిక సంస్కృతంలో అయితే భగవన్ అంటే ఓ పూజ్య అని అర్థం భగవాన్ అనే శబ్దానికి సో ఓ పూజింపదగినవాడా ఓ మహాత్మా అని సంబోధన సో హే భగవ ఓ మహాత్మా ఓ పూజనీయ సో అధీహి అంతైత్రీలో చూసాం అధీహి భగవో బ్రహ్మేది సో బ్రహ్మ అధీహి అంటే బ్రహ్మ స్మర అని ఆ పరబ్రహ్మతత్వాన్ని మీరుసారి నా కోసం గుర్తు చేసుకోండి అని దాన్ని ఎంత మా వాక్యంలో ఉండదు ఎంత మర్యాద చెప్పండి కూడా కాదు నా కోసం ఒకసారి ఆ పరబ్రహ్మతత్వాన్ని మీరు స్మరించండి మీ బుద్ధి ఎందు ఉండది మీరు ఒకసారి స్మరించండి దాన్ని నేను నాకేం పనేం లేదా నేను అసమానం పరబ్రహ్మను స్మరించడమే పద అంటే అలా కాదు నా కోసం స్మరించండి అని కోరుతాడు సరే స్మరిస్తాడే స్మరణకు వస్తుంది ఆ వచ్చిన స్మరణకు వచ్చిన మనోవ్యాపారంలో ఎప్పుడైతే విద్య భాషించిందో అది వాగ్వూపంగా బయటకు వస్తుంది అది విద్యార్థి ఆ జ్ఞానాన్ని సంపాదించారు సో అని ఆ రకంగా ప్రార్థించటం సో దట్ ఈజ్ ప్రాచీన పద్ధతిలో అలా చేస్తారు అధీహి భగవహ అనేది అన్నం పెట్టి ఆ మాట శిష్యులు ఇంకా తర్వాత గురువు చెప్పుకుంటూ వెళ్తారు వాళ్ళు ఒక్కసారి అంటే చాము కూడితే పావుగంట ఒకసారి రోజు ఒకసారి అనక్కర్లేదు ఒక్కసారి అనాలక్కర్లేదు ధర్మం అవునా కాదు అది మేము ఏం చేస్తావో చూస్తావు అని వెలిగించే అది న్యాయం ఏమొకప్పుడు ఫోన్లే వీళ్ళు అన్నట్టుగానే భావన చేసుకుని పాపం ఆయన పాఠం చెప్పొచ్చు ఈ స్ పుట్టిన్ సచ్ అన్ఎన్వియబుల్ పొజిషన్లే ఫోన్లే వాళ్ళు ఏదో అన్నట్టుగానే భావన చేసింది చెప్పొచ్చు కానీ మళ్ళీ ఆ శోభ రాదు కాబట్టి ఒక్కసారి అయ్యా మహాత్మా మీరు మమ్మల్ని అనుగ్రహించండి అని అన్నట్లయితే ఇట్ విల్ హ్యావ్ ఏ వెరీ ఫార్ ఎఫెక్ట్ ఇన్ ది ఎసి నాలెడ్జ్ చాలా సో హే భగవహ శౌనకుడు అంగిరస్తోడు అంటాడు అయ్యా మహాత్మా సో నాకు ప్రశ్నకి సమాధానం చెప్పండి ఏమిటంటే అది కస్మిన్ విజ్ఞాకే కస్మిన్ ను ఇది వితర్కే ను అంటే ఇలాంటిదేదైనా ఒకటి ఉందంటారా అని అర్థం నేను విన్నానండి ఎక్కడోనూ ఇలాంటి విజ్ఞానం ఒకటి ఉందని అది నిజంగా ఉందంటారా అది ఉంటే అదేవితో నాకు దయచేసి చెప్పండి ఏమిట విజ్ఞానము కస్మిన్ విజ్ఞాతే ఏ ఒక్కదాని తెలుసుకుంటే సర్వమిదం విజ్ఞాతం భవతి ఈ జగత్తుకు సంబంధించిన సర్వము తెలిసినట్లు అవుతుందో ఏ ఒక్కదాని తెలుసుకుంటుంది ఎందుకంటే కర్మకాండ తెలుసుకుంటే ఉపాసనాకాండ తెలియకుండా మిగిలిపోయింది శిక్ష తెలుసుకుంటే కల్పం తెలియలేదు వ్యాకరణం తెలియలేదు వ్యాకరణం తెలుసుకుంటే జ్యోతిషం తెలియలేదు ఏదో ఒకటి తెలుసుకోవడానికే జీవితం అంతా గడిచిపోతుంది మిగతావన్నీ తెలియనివిగనే మిగిలిపోతున్నాయి కాబట్టి తెలివి యొకింత లేనియడ ఏనుగు లక్ష్మణగారి పద్యం నాకు సడన్గా గుర్తుకొచ్చింది మీరు ఎవరు మీరు వినే ఉంటారు పద్యం తెలివి యొకింత లేనియడ అని ఏదో ఉంది అసలు ఏ చదువు చదువుకోనప్పుడు నా అంతటి వాడు ఎవ్వడో లేడు అని అనుకున్నాడు ఏదో పొరపాటుని కొద్దిగా చదువుకున్నాడు కొద్దిగా చదువుకుంటే అమ్మో మనకి తెలియనిది ఎంత ఉన్నదో అని అని తెలుసుకుంటా పిహెచ్డీ చేసేటంటే అర్థం ఏంటో తెలుస్తుందండి తెలియని దాని యొక్క విస్తారం ఎంతటిదో తెలుసుకోలేదు అర్థం దానికి అది పిహెచ్డీ అంటే పిహెచ్డీ చేయలేదనుకోండి మీకు తెలియని ఫిజిక్స్ మీకు తెలియని కెమిస్ట్రీ ఎంత కూడా మీకు ఐడియా ఉండదు మనకి తెలుసున్న న్యూటన్స్ లాగే గొప్పదే ఊనుకుండిపోతాం హాయిగా ఇగ్లిరెన్స్ ఈజ్ బ్లస్ ప్లీజ్ పిహెచ్డీ చేస్తే అమ్మ ఎంత మనకి తెలియందుందో అనే సంగతి తెలుసుకుని డిగ్రీ గురించి బయటపడతాడా సో అలాగా తెలుగు యొక్కంత లేనియాడ సర్వములు తెలిస్థితి లక్ష ఈ పద్యం మంచి పద్యం పూర్తిగా గుర్తు సో ఆ దృప్తుడు దృప్తుడు అంటే గర్వించిన వాడు దర్పాన్ని కొన్ని కరిభంగి సర్వముందెని స్థితి మంచి అవును సో మంచి పద్యం సో ఆ విధంగా ఒక్కటి తెలిస్తే తెలియనివి వంద ఎదుర్కొండగా ఉండి మనస్సుకి అసంతృప్తిని మిగులుస్తుంది సో యూ నో ఏ లిటిల్ మోర్ ది ఏరియా ఆఫ్ ఇగ్నరెన్స్ ఎక్స్పాన్స్ ఇంకొంచెం తెలుసుకున్నారనుకోండి ద ఏరియా ఆఫ్ ఇగ్నరెన్స్ మీరు ఒక యూనిట్ తెలుసుకుంటే ద ఏరియా ఆఫ్ ఇగ్నరెన్స్ బికమ్స్ హండ్రెడ్ ఫోల్డ్ అమ్మో ఎన్నెన్నున్నాయో తెలియనివి నేను కంప్యూటర్ అంటే నాకేం తెలియదు వీళ్ళని వాళ్ళని అడిగి పట్టుకుని ఏదో నాలుగు అక్షరాలు నేర్చుకున్నాను నేర్చుకుంటే ఏదో క్లిక్ చేస్తే అది వస్తుంది నాకు ఇప్పటికే ఆశ్చర్యమే ఆ మైక్రోసాఫ్ట్లో నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ వర్డు ఇది అది ఉంటారు దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే యూ కెన్ డూ మిరకల్స్ విత్ దట్ సాఫ్ట్గా నేను ఈ మైక్రోసాఫ్ట్ మైక్రో ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ నైన్టీ సెవెన్ అవి వాటిలో బాగా నిష్ణాతులైనటువంటి సమర్థలు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు చెప్పారు నాకు కాబట్టి మాకు కూడా ఇంకా తెలియని ఆప్షన్స్ వాటిలో ఉన్నాయి యూ కెన్ రియల్లీ డూ మిరకిల్స్ అండ్ మైక్రోసాఫ్ట్ వర్డ్లో మైక్రోసాఫ్ట్లో మరో సాఫ్ట్వేర్ ఏ సాఫ్ట్వేర్ అయినా అలాగే ఉంటుంది దాంట్లో మనం ఒక శాతం కూడా తెలుసుకోకుండా మన పబ్బాన్ని మనం గడిపేసుకుంటూ ఉంటాం మన పనైపోతూ ఉంటుంది అప్పుడు ఇంత ఉందని అనుకుంటాం దాంట్లో ఉన్నది ఒక్క శాతం కూడా మనం వాడటం లేదు మనం వాడనది మనకి తెలియనిది అచుంభితంగా మిగిలిపోయినది నైంటీ ఉంది అంత విస్తృతమైనటువంటి ఆప్షన్స్ దానికి ఉంటాయి సో ఆ సంగతి ఎలా ఎప్పుడు తెలిసింది నాకు ఇదో ఈ తెసరంతా తెలుసుకున్నప్పుడు ఆ సంగతి తెలిసింది అసలు మైక్రోసాఫ్ట్ అంటే ఏదో తెలుసుకోకుండా చక్కగా దూరంగా ఉండిపోయారనుకోండి దానికి అంత విషయం ఉందని కూడా తెలియదు సో ది యూ నో యూ లిటిల్ ది ఏరియా ఆఫ్ ఇగ్నరెన్స్ ఎక్స్పాన్స్ దట్ ఈజ్ హౌ రియల్ ఇట్ ఎంత చదివినా మనిషి పరిపూర్ణుడు కాలేదు నేను ఒక ఆయన ఎరుగుతున్నాను ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ మంచి మనిషి ఎంఏ ఇంగ్లీషు ఇంగ్లీష్ ప్రొఫెసరు ఎంఏ ఇంగ్లీష్లో ఉండే ఎంఏ ఎకనామిక్స్ చేశాడు అలాగే ఎన్ని ఎంఏలు చేసేటంటే ఆరో ఏడో ఎంఏలు చేశాడు చేసే అంటాడు ఇంకో ఎంఏ పూర్ణ యూనివర్సిటీలో కొత్త ఎంఏ వచ్చింది నేను చేస్తున్నాను అంటాను అప్పుడు నాకు అనిపించింది ఓహో ఇంతకుముందు ఎంఏలు ఆయన పూర్ణత్వాన్ని ఇవ్వలేకపోయాయి అని నాకు దట్ ఈజ్ ఓ ఐ అనిపించే సో ఆయన కనుక ఒక్కసారి భగవద్గీత చదువుకుంటే ఈ ఈ వ్యామోహం సో ఎంత విద్య మీకు అది నేను పూర్ణుడను అనే పూర్ణత్వాన్ని ఇవ్వాలండి యు షుడ్ ఫీల్ ఫుల్ఫిల్డ్ దట్ ఈజ్ ది యాడ్స్టిక్ అటువంటి విద్య ఏదైనా ఉందా ఎస్మిన్ వి విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఏ ఒక్కదాని తెలిస్తే ఈ సర్వము జగత్తంతా కూడా ఈ అనాత్మ విద్యలు ఏమన్నా కూడా తెలుసుకోవాలి అలాంటిది ఒకటి ఉందని కూడా అసలు తెలియదు మనకి ఉందని విన్నాను నేను నువ్వు నువ్వు అంటే వితర్కే నువ్వు వితర్కే అటువంటిదితో ఒకటి ఉందని విన్నాను విన్నప్పటి నుంచి అబ్బా అలాంటిది ఉందా ఎలా ఉంటుందో అని నేను మనస్సులో అలా ఆలోచిస్తూ కూర్చున్నా అది నాకు మీరు దయచేసి చెప్తారా ఇఫ్ ఇఫ్ ఇజిట్ దే ఇఫ్ ఇఫ్ సో ఇస్ దే అలాంటిది వీళ్ళు ఏదే నా డౌట్ తీరిపోతుంది నేను ఇంటికి వెళ్తా ఉందంటే మీరు దయచేస్తున్నారు చెప్పండి అని ప్రశ్నించారు దీన్ని భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు కస్మిన్ విజ్ఞాతే సో దానికి అక్కడ వ్యాఖ్యానం చేయాల్సిందేం లేదు ను ఇతి వితర్కే ఉంది అదే కస్మిన్ భగవో విజ్ఞాతే అన్నది ప్రతీక ఆ మంత్రంలో ఒక చిన్న పాత్ర తీసుకుని అక్కడ పెట్టారు దాన్ని ఇప్పుడు వ్యాఖ్యానం చేస్తారనమాట ను ఇతి వితర్కే వితర్కం అంటే ఊహ చేయడం ఇదంటారా అలాంటిదైనా ఒకటి ఉంటుందంటారా అనే ఊహకి వితర్కము అంటే ఖచ్చితంగా తెలిసిపోతే ఇంకా వితర్కం ఏం కాదు నిశ్చయ జ్ఞానమే నిశ్చయ జ్ఞానం లేదో ఏదో వినికిడిగా అటువంటి స్థితిలో వితర్కము ఉంటుంది అటువంటిది ఉందంటారా భగవహే భగవన్ అది సంబోధన సంస్కృతంలో అయితే భగవన్ సంబోధన వైదిక ప్రయోగాల్లో భగవ విజేయోదిదం విజ్ఞే విజ్ఞాతం విశేషేణ జ్ఞాత అవగతం ఏకస్ జ్ఞాన శిష్ట ప్రవాదం శ్రుత కాబట్ ఇలాంటి విడ్డూరమైన ప్రశ్న వేయాలంటే ఆ ఏదో కొంత అంతకుముందు అతనికి తెలుసు ఉండాలి సుచాయిగా తెలుసు ఉండాలి లేకపోతే అలాంటి ప్రశ్న ఎవడైనా వేస్తానండి సో ఆ ప్రశ్న వేసిన దాన్ని బట్టి వాడు ఎంతటి వాడో తెలిసిపోతుంది కదా ఒకసారి ఒక అమ్మాయి ఒక యంగ్ లేడీ ఫ్రమ్ స్విట్జర్లాండ్ షాస్కిడ్ మీద త్రీ ఫోర్ క్వశ్చన్స్ సత్సంగం చెప్తున్నాను నేను త్రీ ఫోర్ క్వశ్చన్స్ అడిగింది కాగితం మీద వెళ్ళాల్సింది ఆ ప్రశ్న నాకు సత్సంగం గంటలో ఫస్ట్ పావు గంట అయిన తర్వాత ఈ అమ్మాయి ఈ అడిగింది సో మిగిలిన వనవరు ఆ ప్రశ్నల మీదే నేను వ్యాఖ్యానం చెప్పాను అంతటి గంభీరమైన ప్రశ్నలు అంతటి లోతైన ప్రశ్న సమాధానం అంతా చెప్పిన తర్వాత ఏమా వేదాంతం ప్రస్తుతం ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగా అయితే ఆయన ఆవిడ ఏం చెప్పిందో తెలుసునండి ఉపదేశ సాహసం చదువుతున్నావు స్విట్జర్లాండ్లో అని ఆ తర్వాత ఇంకా కోరింది మీరు ఎప్పుడైనా ఒకసారి స్విట్జర్లాండ్ వచ్చి టొరాంటోలో ఉంటుంది ఉపదేశ సాహసం మాకు బోధించాలి మేమందరం మీ దగ్గర వినాలని కోరుకుంటున్నామంటే చూడడం లేదు సో సో లోకోహ్యయం నిరవధి విపులాచ పృక్షి అని భవభూతి మహాకళ లోకం చాలా విశాలమైన లోకం జిజ్ఞాసల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉంటారు దీనికోసం ఏదో మన దగ్గరే ఉంది జిజ్ఞాస అనుకోకూడదు ఎనివే సో ఈ విధంగా శిష్ట ప్రమాద శిష్టులు విజ్ఞానం యొక్క మహిమ తెలిసిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు అలాగే ఎక్కడో విన్నాడు ఆయన శిష్ట ప్రమాదం శుభతవాన్ శౌనక మహర్షి విన్నాడు ఏమని విన్నాడు అంటే ఏమన్నా మీరు ఈ చదివిన చదువులన్నీ వేదాలన్నీ వల్లించారు కర్మ అంటున్నారు ఉపాసన కానీ వీటి అలా ఉంచండి మంచిదే కానీ ఒక జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానాన్ని మీరు ఏకస్మిన్ అదొక్కటి తెలుసుకుంటే ఏకస్మిన్ జ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి సర్వమిదం అంటే ఏదిదం విజ్ఞేయం ఈ జగత్తులో ఎన్ని బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జెస్ ఉన్నాయో ఏవిటేవిటి తెలియదగ్గ ఉన్నాయో వాటన్నిటినీ కూడా విజ్ఞాతం విశేషమైన జ్ఞాతం ఖచ్చితంగా లోతుగా తెలుసుకున్నట్టే అయిపోతుంది అవగతం వాటిల్లో ఉండే సారమంతా కూడా వీడికి ఆ ఒక్కదాన్ని తెలుసుకుంటాం ఆ ఒక్కటి ఒకటి ఉంది అది ఆ ఒకటేమిటో ఇప్పుడు ఇతనికి కావాలి ఆ ఒకటేవిటో తెలిసిపోతే ఇంక తెలిసిపోయినట్టే అది తెలుసుకోవడం కోసమే గురువు గారి దగ్గరికి వచ్చినాడు అలాగంటే నేను శిష్ట ఆ శిష్ట అంటే మహాత్ములు జ్ఞాన జ్ఞానులు చెప్పుకునేటువంటి సంభాషణకి శిష్ట పేరు అలాంటి శిష్ట కూర్చుంటే ఇటువంటి మాటలు చెవిలో పడతాయి సో ఆ శిష్ట ప్రమాదంలో విన్నాడు సత్సంగంలో కూర్చుంటే మంచి మంచి మాటలు చెవిలో పడుతుంటాయి వెళ్ళి అసందర్భ ప్రసంగంలో వెళ్ళి కూర్చున్నారనుకోండి ఈ సోషల్ మీటింగ్స్ అనేలా అయితే పెళ్లిళ్ళు ఇవన్నీ వెళ్ళి అక్కడ పది మందిలో కూర్చున్నారనుకోండి ఏం ప్రసంగాలు ఉంటాయి ఏ ఏదో పాలిటిక్స్ ప్రసంగం ఉంటుంది లేకపోతే క్రికెట్ వరల్డ్ కప్ ప్రసంగం ఉంటుంది లేకపోతే ఫ్రెంచ్ ఓపెన్ ప్రసంగం ఉంటుంది ఏదో అలాంటి ప్రసంగాలు అలా కాకుండా మహాత్ముల శిష్ట ప్రవాదంలో కూర్చుంటే ఇగో ఇటువంటి విషయాలన్నీ కూడా వెనటం తటస్థపడుతుంది ఏమో హూ నోస్ మంచి మాట ఒకటి వింటే దాని ప్రభావం ఎంత దూరమైనా ఉండొచ్చు ఎనివే శిష్ట ప్రమాదం శృతవాన్ సౌమక అలాంటి శిష్టుల యొక్క సమీపంలో కూర్చుని ఈ మాట విన్నాడు విన్నప్పటి నుంచి నాటుకుంది ఇదేదో తెలుసుకోవాలని వాకం చేశాడు అది ఎక్కడ తెలుస్తుంది అని అంగిరస్సాచార్య దగ్గరికి వెళ్ళు అనేవాడు ప్రమాణ ఆయన పరిగెత్తుకుని అంగిరస్సు దగ్గరికి వచ్చాడు అందా తద్విశేషం విజ్ఞాతుకామస్సన్ కమితి వితర్క్రఛ సో ఏకస్మిన్ విజ్ఞాతి ఆ ఒక్కటి అది ఏమిటి దాని వివరాలు ఏమిటి తద్విశేషం దాని వివరాలు ఏమిటో తెలుసుకుందామనే కోరికతో విజ్ఞాతుకామహ తెలుసుకుందామనే కోరిక గలవాడై శౌనక శౌనక మహర్షి కస్మిన్నితి వితర్క అలా వితర్కం చేసుకుంటూ ఊహ చేసుకుంటూ ఆ ఊహకే బయట వాగ్రూపంగా బయటికి ప్రకటిస్తూ అయో మహాత్మ కస్మిన్ను అది ఏమిటై ఉంటుందంటారు అటువంటి ముంద ఉంటే నాకు తమకు సెలవు అని అలా ఊహ చేస్తూ ప్రశ్నించినాడు ఒక ఆ రకంగా ఒక వ్యవస్థ అంటే నువ్వు అనే వితర్కానికి వ్యాఖ్యానం చేస్తున్నారు తర్వాత ఈ శౌనకుడు ఈ విధమైన ప్రశ్న వేయటానికి ముందున్న పూర్వరంగం గురించి ఆయన శంకర్లు భావన చేసి చెప్తున్నారు ఎందుకంటే మంత్రంలో ఇంక ఈ వివరాలు ఏమి ఉండవు మంత్రంలో ఇంత మాత్రమే ఉంది శౌనకుడు ఈ ప్రశ్న వేసేది ఎందుకు వేసి వాట్ కుడ్ బి ది బ్యాక్గ్రౌండ్ ఫర్ స్పుటింగ్ సచ్ ఎ వెరీ అనూషమల్ క్వశ్చన్ అని దాన్ని మీమాంస చేస్తున్నారు ఇంకో రకంగా కూడా చెప్పచ్చు అథవా లోక సామాన్య జ్ఞావైవ ప్ర అంటే పైన ఏం చెప్పావంటే ఎక్కడో విన్నాడు వినికిడి శ్రవణం ఎక్కడో వినికిడే తప్పిస్తే వివరాలు తెలియక వచ్చి ప్రశ్నించాడమ్మా లేకపోతే ఇంకో రకంగా చెప్పుకోవచ్చు కొంచెం వివరాలతో సహా తెలిసి వచ్చే ప్రశ్నిస్తున్నాము లోక సామాన్య దృష్ట్యా ఎందుకంటే జన సామాన్యంలో ఈ రకమైన నానుడి ఉన్నది ఇది స్పిరిచువల్ సొసైటీ ఈ సొసైటీలో ఎంత విధర్మాలు వచ్చి పరధర్మాలు బాహ్య ధర్మాలు ఇక్కడికి వచ్చి ఎంత కలుషితం వాతావరణాన్ని ఎంత కలుషితం చేసినా కూడా ఇంకా స్పిరిచువాలిటీ ఈ సొసైటీలో ఉంది వచ్చిన కాన్పూర్లో ఇండియన్ బిషప్స్ అందరూ సమావేశం ఒకటి నిర్వహించారు ఆ సమావేశంలో వాళ్ళు ఏం తీర్మానం చేశారంటే గాడ్ ఈజ్ సచ్చిదానంద అని మనం ఈ పై నుంచి చర్చి పాఠాల్లో చెప్పుకోవాలి అని నిర్ణయించాలి ఈ నిర్ణయం లో చేస్తారా అసలు అలాంటి నిర్ణయం ఒకటి చేయాలి అనే ఆలోచన అసలు వేటికను వాళ్ళకి కలుగుతుందా వీళ్ళకి కలిగింది ఈ ఇక్కడుండే మిషనరీస్కి ఇక్కడుండే మిషనరీస్ పనేమిటి ఇక్కడ ఉండే ధర్మాన్ని ఎలాగైనా ఎంత తొందరలో మనం దీన్ని తుదముట్టించాలా అని పాపం వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తూ ఉంటారు వాచా కమణ అదే వాళ్ళ పని సో దాన్ని తుదముట్టించే ప్రయత్నంలో దానిలో ఉండేటువంటి కొంత సుగంధం వాళ్ళకు అంటుకుంది గంధపు చెట్టును కొట్టేసి గొడ్డలతో కొడుతుంటే వాడి గొడ్డలకి వాడి చేతులకి వాడి శరీరానికి కొంత గంధపు సుగంధం అంటుకున్నట్టుగా అని చేతనే వాళ్ళలో ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ సో గాడ్ ది ఫాదర్ సమ్ ఫాదర్ ఆఫ్ సోన్ సో దిస్ దట్ అని గాడ్కి ఏవో కొన్ని విశేషణాలు ఉంటాయి కదండి గాడ్ని ప్రార్థించాలంటే కూడా కొన్ని ఎబ్జెక్టివ్స్ ఉండాలి కదా అడగవో అరడగనో డగనో ఎన్నో గాడ్ ఇన్ హెవెన్ అని ఇలాగేవో ఎబ్జెక్టివ్స్ ఉంటాయి ఆ ఎబ్జెక్టివ్స్ తోడుగా గాడ్ సచిడ్ సచిడ్ ఆనా ఏదో సంథింగ్ లైక్ దట్ వాళ్ళ యాసతో ప్రొనౌన్సియేషన్ తో సో దే ఆర్ ఇన్క్లూడింగ్ దాట్ Subtitlesינate this program well, always be willing to chat in the chat which citates from Omarapha, and that creates philosophy and ideas from what it is like. Whatever that é known when it passes through, would you do as processografi? As we see your mental shape, I agree with myself. My friends and sisters, kind of МихaING for the sake of shifting我們 from here, and if that's our way, we can stand Mr. sahala similar to our planning and work inlungen, న్యూయార్క్లో దిగారనుకోండి స్పిరిచువాలిటీ అనేది ఎక్కడా కాదు అదే ఢిల్లీలో దిగండి బొంబాయిలో దిగండి మీరు ఎక్కడ దిగండి యూ విల్ కమ్ అక్రాస్ అధ్యాత్మ అనే దానికి యూ విల్ కమ్ అక్రాస్ ఆల్మోస్ట్ మీడియా అంతటి స్పెషల్ ఈ ల్యాండ్ యొక్క స్పెషాలిటీ సో శంకర్లు అంటారు ఎక్కడో శిష్యుల యొక్క సభలో విని ప్రశ్న వేసుకున్నాడు అని అన్నారు లేకపోతే అలా ఇంకు లోకంలో చాలామందికి తెలుసు ఇలాంటిది ఒక విద్య ఉందండి అని తెలుసు లోకంలో ఏమన్నా ఇదేం బ్రహ్మ ఉంటారు అంటే ఏదో బ్రహ్మ ఒకటి ఉంది అని అందరికీ తెలుసు స్త్రీ పురుష ఆబాల గోపాలం తెలుసు ఆబాల గోపాలం అంటే గోపాలండి కాదు గోపాలంటే బర్రీలు కాసుకునే వాళ్ళతో సహా పశువుల కాపర్లతో సహా అందరికీ తెలుసుకున్నారు సో దాన్ని ఆయన వివరిస్తున్నారు లోక సామాన్య దృష్ట్యా జ్ఞాత పుప్రత్య లోకంలో అందరికీ తెలిసినట్టుగానే కొంత కృచాగా తెలిసే ప్రశ్నిస్తున్నాడు వివరాలను తెలుసుకోవడం కోసం ప్రశ్నిస్తున్నాడు అని సంగ్రహవాక్యం చెప్పి ఆ సంగ్రహవాక్యాన్ని వివరిస్తున్నాడు సంతిలోకే సువర్ణాదిశకల భేదా సువర్ణత్వాకత్వ విజ్ఞానేనా విజ్ఞాయమానాలౌకికై పైగా లోకంలో జనరల్గా ఐడియా ఉండడమే కాకుండా లోకంలో ఇతర రంగాలలో కూడా ఇటువంటి అనుభవం ఒకటి వస్తూ ఉంటున్నాను ఏ రంగంలోనూ ఉంటే ఆభరణ ప్రపంచము అనే రంగం ఇప్పుడు మీకు అర్థమైంది నేను అస్తమానం నెక్లెస్ ఎందుకంటూ ఉంటానో మీకు తెలిసిపోయింది కదా చూడండి ఆయన నెక్లెస్ ఏ సో సంతి లోకే లోకంలో ఈ వ్యవస్థ ఉంది అలాగా సువర్ణాది శకల భేద బంగారపు శకలం అంటే బిస్కట్ బంగారపు బిస్కట్ అని తర్వాత శకలం అంటే పీస్ అనమాట నెక్లెస్ కూడా బంగారపు పీస్సే ఇట్స్ ఎ పీస్ ఆఫ్ గోల్డ్ అలాగే ఇయర్ రింగ్స్ అని కటకములు కటకం గాజులు సో ఈ విధంగా అనేకములైనటువంటి భేదములు ఆభరణ భేదాలు ఉన్నాయి ఇన్ని భేదాలున్నా వీటన్నిటినీ బంగారం తెలుసుకుంటే వీటన్నింటినీ తెలుసుకున్నట్టే సువర్ణాన్ని తెలుసుకుంటే సువర్ణాన్ని ఒక్కదాన్ని తెలుసుకుంటే ఈ ఆభరణాలను అన్నింటినీ తెలుసుకున్నట్టే నెక్లెస్ తెలిసిందనుకోండి అప్పుడు ఇయర్ రింగ్స్ తెలిసినట్టు అవుతుందా అవదు నెక్లెస్ ఇయర్ రింగ్స్ తెలిసాయనుకోండి ఇప్పుడు కటకాలు కటకండి కావద్దు అది తెలిసినట్టు అవదు సో ఒకటి తెలిస్తే రెండో తెలిసినట్టు కాదు కానీ బంగారం తెలిసిందనుకోండి నెక్లెస్ ఇయర్ రింగ్స్ కటకము మరోటి మరోటి అన్నీ తెలిసినట్లయితే ఎందుకంటే కారణ జ్ఞానంలో మహిమ ఉంది కారణాన్ని తెలుసుకుంటే సర్వకార్యములు తెలిసినట్లే ఎందుకంటే ఈ కార్యములు కార్యములని ఉరికేదానికి పేరు పెట్టి మనం వ్యవహారం చేసుకున్నామే కానీ కార్యము కారణాన్ని విడిచి ఉండదు దానికి స్వతంత్రమైన సత్త ఉండదు ఇదే నామరూపాలే నిత్య ఇదే కానరాడమే కనుక కానవచ్చుటే వస్తు వస్తుస్థితి కార్యమునకు లేదు కనుక వస్తువు అంటే కారణమే ఆ కారణాన్ని తెలిసేసుకుంటే కార్యాన్ని అన్న కార్యాలన్నీ తెలిసినట్లే కానీ డీటెయిల్స్ తెలియవు మీరు అది గమనించండి డీటెయిల్స్ తెలియవు బంగారం తెలుసు ఎన్ని రకాల ఆభరణాలు ఉంటాయి దాంతో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఆ వివరాలన్నీ ఏం తెలియవు తెలియక్కర్లేదు పోనీ తెలియక్కర్లేకపోవడం ఏంటి మీకు తెలియదు కాబట్టి ఇంకా తెలియక్కర్లేదు అని మీరు అంటారేమో దాని మీద నేను అంటాను ఓకే నాకు తెలియదు నెక్లెస్లు ఎన్ని రకాలు ఉంటాయో నాకు తెలియదు మీకు తెలుసా నెక్లెస్లు ఎన్ని రకాలు ఉంటాయో మీ మీకేం తెలుసు నెక్లెస్లు ఎన్ని రకాలు ఉంటాయి మీ నాలుగు రకాలు ఉంటాయి ఆ నాలుగు మీకు తెలుసు ప్రపంచంలో ఎన్ని రకాల నెక్లెస్లు ఉంటాయి నాలుగు వందలు కాదు నాలుగు వేలు కాదు ఈ విలువ మీ నాలుగు మిలియన్లు కూడా కాదు ఇంకా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ది వెరైటీ ఇన్ మిక్ష ఈజ్ ఇన్ఫినిట్ ఏమంటే మీరు చెప్పండి నెక్లెస్ డిజైన్స్ ఎన్ని ఉండేందుకు పాజిబిలిటీ ఉందో చెప్పండి ఇన్ఫినిట్ అండి ఇన్ఫినిట్ ఈస్ ది కెన్ డిజైన్ ఏ నెక్లెస్ ఇన్ ఇన్ఫినిట్ వేస్ ఇప్పుడు మనం తొడుక్కునే చొక్కాలని లాగులని డిజైన్ చేసి వాళ్ళు డిజైనర్స్ అని ఉంటారు వీళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఒక్కొక్క దేశంలో వాళ్ళు ఇలా డిజైన్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే షర్ట్కి ఇంకేమి డిజైన్లు చేస్తారండి ఇంకేమి డిజైన్ షర్ట్కి ఇంక డిజైన్ ఏమిటండి ఏవో డిజైన్లు వచ్చాయి కదా అంటే అది మనం అనుకుంటున్నాం వాళ్ళకి ఇంకా ఆ డిజైన్ రంగం ఇంకా అలా అనంతంగా అలా కనపడుతూనే ఉంటారు మిథ ఈజ్ ఇన్ఫినిట్ మిథ్యాలో ఎండ్ ఎండ్ ఉండదు ఎందుకంటే దాని నేచరే మిత్య సో అరే సత్యం అన్నది డెఫినెట్గా ఉంది డిస్క్లియర్ అండ్ డిఫైన్డ్గా ఉంది కాబట్టి బంగారం తెలుసుకుంటే ఇవన్నీ తెలిసినట్లే లేదు అవి కూడా తెలుసుకుంటే అంటే అవి తెలుసుకోవడం అది అయ్యిదేం కాదు ఇన్ఫినిట్ అది ఆభరణాలు ఎందుకు ఉంటాయంటే ఇన్ఫినిట్లు ఉంటాయి కాబట్టి మీరు ఎందుకు తెలిస్తే ఇన్ఫినిట్లో కొంత తెలిసినట్లు అవుతుంది అంచేతనే మేము అంత అన్నిటికీ కలిపి ఒకే ఒకే రూల్ పాస్ చేసి పెట్టేశాం ఈ ఆభరణాలు ఈ వెరైటీలు తెలుసుకోవడం అనవసరం దాంట్లో కృతార్థత లేదు నేను తెలుసుకోగలిగాను అని గెట్టెక్కేటువంటి మార్గం దాంట్లో లేదు అనిచేత ఈ వెరైటీ ఆఫ్ ఆభరణాలు వదిలిపెట్టేశాం అదంతా మిథ్యా ప్రపంచం దాంట్లో నువ్వేమో తెలుసుకునేది అవి తెలియ నేను తలసార్లు చెప్తూ ఉంటాను If you think that you యూ థింక్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బిలీవ్ మే యు ఫర్గట్ ఇట్ యు జస్ట్ ఫర్గెట్ ఇట్ బికాస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ శ్రీరాముడు అచీవ్ చేయలేదు శ్రీకృష్ణుడు అచీవ్ చేయలేదు కృష్ణదేవరాయలు అచీవ్ చేయలేదు ఇందిరాగాంధీ గారు అచీవ్ చేయలేదు పోలండ్ పేర్లు ఇద్దరికి ఉంది సో కారే రాజులు రాజ్యములు గలుగవే దర్వోన్నతింగ్ వందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోగొని రాలిదే ఎట్సెట్రా ఎట్సెట్రా సో యూ ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ సో ఫర్ ఇట్ నో వే అయితే అంటే మీరు మీ వరల్డ్లో ఏదో అచీవ్ చేద్దామంటే హోప్లెస్సే ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఇట్ ఈజ్ ఆల్ హోప్ ఇస్ ధేరీ మీ అది ఇట్ ఈజ్ యాస్క్స్ వేదాంతంలో ఇంత మోమాటం ఏం లేదు ఏకస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ జగత్ అంతా తెలిసినట్లే ఈ జగత్తులో ఎన్ని బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే అన్నీ తెలిసినట్టే కొత్తగా రాబోయేవి కూడా తెలిసినట్టే ఈ ఆత్మస్వరూపాన్ని మీరు పక్కన పెట్టి ఈ జగత్తులో ఏదో సాధిద్దామని ఏదో తెలుసుకుందామని ఏదో ఉద్ధరిద్దామని మీరు ప్రయత్నం చేస్తే యు ఆర్ గోయింగ్ టు బిట్ ఇస్ ఫైనల్లీ మీరు సాధించింది ఇట్ విల్ బి జస్ట్ సో మచ్ ఆఫ్ పూక సారము లేనిది సంసారము నిస్సారము సారము లేని దాంట్లో మీరు ఎంత ఉద్ధరిస్తే మాత్రం ఏమిటి ఉందండి గాలి మూట కడితే ఒక గంట సేపు మూట కట్టారనుకోండి ఎంత గాలి వస్తుంది మీకు యూ ఓన్ గెట్ ఎనీథింగ్ అవుట్ అంటే పర్గడబాటు మీరు ఇక్కడ ఎవళ్ళు బీఎస్సీ విద్యార్థులు ఎంఎస్సి విద్యార్థులు లేదు కాబట్టి నేను నిర్మోహనంగా చెప్తున్నా సో పర్గడబట్ కాబట్టి ఈ జగత్తులో ఏదో సాధిద్దాము అని మీరు ఏదైనా ప్రయత్నం మనస్సులో ఉంటే ఇగ్నోర్ ఇట్ అదేదో ఈశ్వరుడు అనుగ్రహంలో ఎంత సాధిస్తే అంత సాధిస్తారు దాని గురించి మీరేమి యూ డోంట్ హ్యావ్ ఎ బిగ్ బిగ్ ఐడియాస్ అబౌట్ ది వరల్డ్ బికాస్ ఇట్ ఈస్ అన్ రియల్ అయితే మన వరల్డ్లో ఏం చేయాలి మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉండటమే బ్రహ్మణ్యాదాయ కర్మాన్ని సంగతి తక్కువ ప్రారంభించాలి డ్యూటీ డ్యూటీ బేస్డ్ లైఫ్ స్టైల్ డ్యూటీ చేసేయటం పరమేశ్వర అర్పణ వస్తూ అనేస్తూ ఉండటం పక్కకి తప్ప నిర్లిప్తం అంతేగాని అలా అయితే మీరు ఏదైనా దాంట్లో నుంచి కొంత తత్వాన్ని బయటికి తీయగలుగుతారు కానీ ఈ సంసారాన్ని మధించి ఎవడు ఎవడూ ఇంతవరకు మూట ఏమీ లేదు ఈ పైన మూట లేదు ప్రూఫ్ అఫ్ ఏకస్మిన్ జ్ఞాత సర్వమిదం విజ్ఞాతం భవతి యూ షో యువర్ బ్యాక్ టు ది ఎంటైర్ వరల్డ్ టర్న్ ఇన్ నో ది ఆత్మన్ వై ది గ్యాన్ యూ నో ది ఆత్మన్ యూ విల్ హవ్ నోన్ ది ఎంటైర్ వరల్డ్ అని నేను కొంచెం నిర్మోహమాటంగా చెప్పాను ఎందుకంటే టాపిక్ అలాంటి అక్కడ ఆ యొక్క విశేషం కనుక కాబట్టి ఈ సువర్ణమును తెలుసుకుంటే సరిపడుతుంది సువర్ణ ఏకత్వ విజ్ఞానైన విజ్ఞాయమానా లౌకికై ఈ లౌకికులందరూ కలిసి ఆ ఆభరణాలని ఆభరణాల యొక్క వెరైటీలను తెలుసుకుని ఏమిటి తెలుసుకున్నారు దే హవ్ నాట్ నోన్ వర్త్ వైల్ నోయింగ్ ఒక్క సువర్ణాన్ని తెలిసేసుకుంటే సరిపడుతుంది ఇవన్నీ తెలిసినట్లయి ఈ రకంగా లోకంలో మనకు అనుభవం ఉంది అక్కడ ఆది శబ్దం చేత సువర్ణ ఆది సుసవర్ణత్వాది అని అంటున్నారు చూడండి ఆదిశబ్దం చేతను మీరు మృతి తీసుకు మట్టి మట్టిని తెలుసుకుంటే క్లేని తెలుసుకుంటే కొండలు మూకుళ్ళు బాణలు పిడతలు ఈ విభాగములు మొత్తం చైనా షాప్లో ఎన్ని విభాగాలు అయితే ఉంటాయో అన్ని విభాగాల్ని తెలుసుకున్నట్లే ఒక మట్టిని తెలుసుకుంటున్నారు సో మట్టిని తెలిసిన తత్వవేత్త కుమ్మరి వాడు బంగారాన్ని తెలుసుకున్న తప్పులవేత్త కంసాలిగడు మనం మట్టి తెలుసుకోవడం చేత